జేష్టరాజన్ బ్రహ్మ బ్రహ్మణస్పత ఆనష్ భూజన్స్ దామహాగాధిపతయ నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరాయ ఆప్యాయ మమాను క్షు్రోత్రమో బలమింద్రియాణమనిషదం మాహం బ్రహ్మ నిరాక్రమ నిరాకరోత్ అనిరాకరణమస్వ నిరాకరణం నేస్ ఉపనిషత్సర్మాస్ మయి సంకు మయి సం ఓం శాంతిశ్యాం య యోమ్యా మృత్పియ విజ్ఞా సరణం వికారో నామేయత్కే సత్యం ఈ మంత్రం దృష్టాంతము యథా యథా అంటే దృష్టాంతం ఇక్కడ సిద్ధాంతం ఇంకా ఏం రాలేదు ఈ దృష్టాంతంలో నిర్ణయించిన అంశం ఏమిటంటే కార్య కారణాన అని సంగ్రహవాక్యంలో శంకరులు అంటున్నారు కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు మీరు కార్యములు ఏదైతే అంటున్నారో అది కారణం కంటే భిన్నంగా లేదు నెక్లెస్ బంగారం కంటే భిన్నంగా లేదు అంటే అనేక ప్రశ్నలు ఉపయోగిస్తాయి నెక్లెస్ బంగారం కంటే భిన్నంగా లేదని మీరు అన్నప్పుడు అయితే ఇక్కడ చెప్పినట్టుగా ఘటం మృత్తికంటే మృత్తి భిన్నంగా లేదు అంటే మరైతే ఈ ఘటం అనేది ఏమిటి మిథ్య ఒక సమాధానం ఈ మిథ్య ఎక్కడ ఆరంభమైంది నోట్లోంచి ఆరంభమైంది వాచ ఆరధ్యత వాక్ రూపంగా ఆరంభం కావడానికి మూలంలో ఏమున్నది మనస్సులో రూప జ్ఞానం మనస్సులో రూప సంస్కారం రూప సంస్కారం ఉండాలి మనస్సులో ఆ రూప సంస్కారం లేకపోతే వాక్కుతోట ఆరంభం కూడా కాదు కాబట్టి మనస్సులో రూప సంస్కారము వాచ ఆరధ్యతే బయట ఉన్నది మట్టే స్పేస్ ఉంది మట్టు ఉంది ఘటవని మీరు అనకముందే ఉంది మట్టుంది స్పేస్ ఉంది ఘటవని మీరు అన్నప్పుడే ఉండేది మట్టుంది స్పేస్ ఉండేది ఘటన తగిలిపోయినప్పుడు ఏం లేదు మర్చి ఉంది స్ప్రేస్ ఉంది క్యా బాగా ఎక్కడి నుంచి వచ్చింది ఘటన అనేది వేరు కాటి మానసిక సంస్కారం ఉండట్టు ఇంకొకటి లేదు కాబట్టి కార్యం అనేది కారణము వేరే లేదు అని దృష్ట అంటాం ఈ దారిత్యకం తర్వాత వస్తుంది చూడండి ఒక ఆయన అంటే లోకంలో ఉపనిషత్తులని చాలా పేరికగా డిస్పార్ట్ చేసేటువంటి సందర్భం ఉంది ఎందుకంటే సార్ వేరియస్ రీజన్స్ నిజానికి where you can create so much dust, you can raise so much dust, and by so much so, asala satshya yavad ki anythinikhanda iku. Yanta vestal will yavad suta kutai, yukura potion powder project manu kutai. Dantla yedi satshya, yedi masna, yavad ki anythinikhanda iku. Indukhanda, there is so much dust raised by both sides, and the final law, నీలో ఏదో నాలుగో న్యూట్రల్ గా ఉండి ఏమిటి రాసిన ఈ ప్రాజెక్ట్ ఏంటి ఇది మంచిగా చేదా తెలుసుకుందాం అంటే ఎవరు చెప్తారు మీకు తెలుసుకోవాలంటే ఆ దశంతా అందరి కళ్ళలోనూ దుమ్ము పడిపోతూ ఉంటుంది ఎవరికీ ఏమీ తెలుసు అధ్యాత్మరంగంలో కూడా అలాగే అవుతూ ఉంటుంది ఒక ఆయన ఏమన్నారో తెలుసిన కాబట్టి శృతి ఏమని చెప్తా ఉందంటే మట్టి సత్యమని చెప్తా ఉంది మీకు ఎలా ఎలా వినపడి హౌడ సౌండ్ ఎంత దూరంగా కనిపించట్లేదు శృతి మట్టి సత్యం అని చెప్తాం కదా దృష్ట అవును చెప్తాడు మృత్తికేత్యేవ సత్యం అయ్యా దృష్టాంతం అది శృతి యొక్క తాత్పర్యం ఏమిటి మట్టి సత్యము అని చెప్పడం ఆ తాత్పర్యం కాదు దృష్టాంతం తర్వాత మృత్తికైవ సత్యం అని చెప్పట్లేదు శృతి మృత్తికేత్యేవ సత్యం ఇది దీన్ని గురజిస్వికా న్యాయం అని అంటారు అంటే దృష్టాంతంలో మృత్తిక సత్యము అని చెప్పింది అంటే ఘటం సత్యం కాదు ఘటంతో పోలిస్తే మృత్తిక సత్యం అని చెప్పి ఆ దృష్టాంతానికి పరిమితంగా చెప్పిన మాటే కానీ ఈ సృష్టిలో మృత్తిక అనేది అది సత్యము అని చెప్పడం తాత్పర్యం కాదు కానీ ఒక ఆయన శృతి వేదం వీళ్ళేమో అంత జగత్ అంతా మిత్యంటారు వేరే మృత్తిక సత్యం అని మృత్తిక సత్యం అని చెప్తున్నా కదా కాబట్టి చూడండి ఎంత భ్రాంతిని కలిపి ఈ మాట చెప్పిన వాడు కొంచెం గట్టిగా వేసం వేసి చెప్పాడు అనుకోండి ఒక ఉన్నతమైన ఆసనం మీద పీఠం మీద కూర్చొని పీఠము అంటారు పీఠం అంటే ఏంటి పీఠం అంటే మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు మా స్వామి దయానంద మహారాజు దగ్గరే సన్యాసం తీసుకున్న ఆయన స్వామీజీ దగ్గర ఉన్నమని సన్యాసం తీసుకున్నారు ఎవరిలో ఎవరిలో ఉండేటువంటి వాళ్ళు ఉండేవో పఠా దృత్తితో కాలక్షేపం కానీ నేను పీఠాధిపతిని అన్నవాడు ఎవరు లేదు అటు పెద్దవాళ్ళు కానీ ఇటు వీపాత్మానంద గారు కానీ పరమార్థానంద గారు కానీ త్వర సీనియర్ మహాత్ముడు వాళ్ళు ఎవరో నేను పీఠాధిపతిని ఆయన అనలేదు ఒక యంగ్ మ్యాన్ ఏమన్నాది అంటే నేను పీఠాధిపతిని అన్నాడు అంటే కాదని వాడు ఇప్పుడు ఒక ఆయన వచ్చి నేను పీఠాధిపతిని అంటే ఎవరు ఇద్దరు ఎవరు అంటారు సో కాదని ఎవరు అంటారు సో నా ఊహించే పీఠాధిపతి సో వెరీ ఇది పీఠం అంటే ఆయన పుట్టును ఇద్దే పీఠం దీనికి నేను ఏదైనా ఒక పీఠం అని పేరు పెట్టాననుకోండి నేను పీఠాధిపతి అయిపోతాను సో ఒక పీఠము పీఠాధిపతి అని ఆ రకంగా కొంత ప్రచారంలో మీరు చెప్పినట్లయితే సో మీరు చెప్పే మాటకి ఒక స్టేటస్ కూడా వచ్చేస్తుంది కానీ చెప్పి మాట సత్యము అన్నది ఆ విధంగా నిర్ధారితం కాదు కాబట్టి ఆ చెప్పి మనిషి ఒక ఉన్నత స్థానంలో కూర్చుని విని వాళ్ళకి పాపం సంస్కృతం దాని వాళ్ళకి సామాన్యుగా ఆ విధంగా చెప్పినట్లయితే అవును వాళ్ళు నిజమే మృతికెచ్చే సత్యమని చెప్పింది కదా శాస్త్రం అని అంటూ ఉంటాం కానీ పెద్దలు విని నవ్వుకుంటారు ఏదో ఇలా ఉంది లోకం కాబట్టి మృత్తిక సత్యం చెప్పడం ముందు తాత్పర్యం కాదు ఇది ఇక్కడ కేవలము మృత్తిక ఘటము అనే కంపారిజన్ మీరు చూసుకుంటే దాంట్లో మృత్తిక అనే కారణమే సత్యంగా అవుతుంది కానీ కార్యము సత్యము కాదు కాబట్టి ఎప్పటికీ కూడా కారణ బుద్ధి ఉండాలి కార్యబుద్ధి ఉండరాదు ఎందుకని కార్యబుద్ధి ఉందనుకోండి అంటే నిత్యాబుద్ధి ఉన్నట్టు అర్థం కారణ బుద్ధి ఉందనుకోండి సత్యబుద్ధి ఉన్నట్లుగా అది సమాచారం కాబట్టి కారణ బుద్ధి గలవాడేవరో వాడే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు కార్యబుద్ధి గలవాడు తెలుసుకోలేదు సో ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవి కార్యములు ఇవే నేననుకున్న వాడికి ఆత్మస్వరూపం తెలియదు వీటి మూలమేది అని ఎవడైతే అన్వేషిస్తాడో వాడికే ఆత్మస్వరూపం తెలుస్తుంది కాబట్టి మానవుడు సాధకుడు తప్పనిసరిగా కావ్య బుద్ధిని విడనాడి కారణ బుద్ధిని పట్టుకోవాలి వికారము అసత్యము నిత్యది వాచారంభణం గురించి అంతా కూడా కొంచెం నేను మొమాట కూడా చెప్పడానికి సందేశిస్తాను ఇట్ ఇస్ ఆల్ లాట్ ఆఫ్ వెర్బిఏ అని అంటారు పెద్ద సమాచారం అనేక పదాలను అలా ప్రయోగించుకుంటూ పోవడమే తప్పిస్తే దాంట్లో విషయం ఏమీ ఉండదు అంత లాట్ అఫ్ విర్ది యోగించే ఉండదు స్వామీజీ దృష్టాంతం ఇస్తూ ఉంటారు ఇదంటాడు నేను తను మన ధన సబ్ అర్పణ అంటాడు అనేసి గుర్తిపెట్టేసుకుని దండం పెట్టేసి లేకపోతే కదా తనువు అర్పించదు మనస్సు వర్తించదు ధనం అర్పించదు ఏమీ అర్పించదు వాటి దాని లెస్ స్టేట్మెంట్ అలాగా అంటే ఒక విర్బిజ్ అంటే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు మన ధన తుమారా తుమ్కో అర్పణ అని అనాలి కాబట్టి అలం అలా అలా అదే చేయటం మమ అనుకో మమ తమా అనుకో అంటే ఏదో అంటే అదే టూ అంటే టూ తా అంటే ఏదీ అదే పట్టదు కాబట్టి ఒక వ్యర్బీఏ క్రియేట్ చేయటం లాట్ ఆఫ్ వెర్బీయేజ్ ఒక ఆయన నా ఏదో మాట్లాడుతున్నారు ఐదు నిమిషాలు మాట్లాడారు పది నిమిషాలు మాట్లాడారు ఏదేదో చెప్తున్నారు ఏదైనా సారవంతమైన మాట ఏదైనా వస్తుందా అని నేను అలా ఎనిపిస్తూనే ఉన్నా ఏమీ లేదు సో మెనీ థింగ్స్ హీచాన్స్ సారవంతమైన మాట ఏమీ ఉండదు కాబట్టి ఈ విధంగా ఈ కార్యబుద్ధి నిస్తారములైనటువంటి నిత్యాభూతములైన విషయంలో ఎడల మనస్సును అలా సుతరాము ఫిక్స్ చేసేసి పెట్టుకుంటే మీకు కారణ స్వరూపం ఎప్పుడు అర్థమవుతుంది తెలియకుండానే పోతుంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సందేశం కారణమైన అనన్యత్వా కార్యశ కార్యము కారణము కంటే భిన్నముగా ఉండదు కార్యమునకు స్వతంత్రమైన ఉనికి లేదు కారణము యొక్క ఉనికియే కార్యము యొక్క ఉనికిగా చలామణి అవుతూ ఉంటుంది వీడు నెక్లెస్ ఉన్నది అంటాడు నెక్లెస్ ఉన్నది అంటే నెక్లెస్ యొక్క ఉనికిని వీడు నిర్ధారిస్తున్నాడు అది నెక్లెస్ ఉన్నది అన్నప్పుడు ఆ ఉనికి ఆ ఉన్నది నెక్లెస్ కాదు బంగారం బంగారం యొక్క ఉనికి వీడి కంటిలో పడి నెక్లెస్ ఉనికిగా చలామణి అవుతుంది చలామణి ఎంత అవుతుందండి ఆ రకంగా సమాజంలో అది వ్యవహారంలో పడిపోయిందంట ఉన్నది బంగారమే బంగారము యొక్క ఉనికియే నెక్లెస్ ఉనికిగా చలామణి అవుతుంది ఆ బంగారపు ఉనికిని కనుక మీరు తీసి పారిస్తే నెక్లెస్ అనేది లేకుండా ఉండనే ఉండదు అక్కడ కాబట్టి కారణం కారణ కారణమేనా అనన్యత్వాత్ కార్యస్య అది సంగ్రహవాక్యం దాన్ని వివరణ చూద్దాం అతని అబ్జెక్షన్ ఏమిటంటే కుమారుడు ఆ శ్వేతకేతల యొక్క అబ్జెక్షన్ ఏమిటంటే తెలిస్తే మరొకటి ఎలా తెలుస్తుంది అన్యస్మిన్ విజ్ఞాతే అన్యటి జ్ఞాయితే కథం ఒకటి తెలిస్తే ఆ ఒకటి తెలుస్తుంది ఏ బిసి ఉన్నాయనుకోండి ఏ తెలిస్తే ఏ తెలిసినట్టు ఏ తెలిసినట్టు బి తెలిసినట్టు అవుతుంది సి తెలిసినట్టు అవుతుంది సో కాబట్టి అన్యస్మిన్ విజ్ఞాతే అన్యత నవి ఒకటి తెలిస్తే మరీ తెలియబడదు కాబట్టి ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం సార్ అది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అంటే ప్రక్రమేషం అది సిద్ధాంతం దీన్ని మేము నిరూపిస్తాం అని ఆయన భవతి ఒకటి తెలుసుకుంటే సర్వం తెలుస్తాయి ఆ ఒకటి ఏమిటో నువ్వు కనుక్కున్నావు అసలు నేను కనుక్కున్నానో లేదో అది వేరే సంగతి అసలు యువర్ ప్రపోజిషన్ ఇస్ సెల్ఫ్ స్టాండ్ స్క్రూటనీ అని వీరంటున్నాడు కాబట్టి అన్యస్మిన్ విజ్ఞానే అన్యత నాయతే ఇది ఎటు మన్యసే పొరి శ్వేతకేతు సరోపక్షే నువ్వేమనుకుంటున్నావంటే ఒకటి తెలిస్తే మరి ఒకటి తెలియబడదు అవ్వనుకుంటున్నావు ఎటు మన్యసే అది కరెక్టే ఎప్పుడు కరెక్ట్ అది అన్నారు సత్యమే సీ అన్యత్ కారణాత్ నువ్వు చెప్తుంది కరెక్ట్ అవుతుంది ఎప్పుడు కారణము కంటే భిన్నమైన పక్షంలో ఇప్పుడు మృత్తిక వేరు ఘటం వేరు అనుకోండి అప్పుడు మృత్తు తెలిస్తే ఘటం తెలిసినా కావడం కాబట్టి కార్యము స్వతంత్రమైన ఉనికి అయినప్పుడు ఒకటి తెలిస్తే మరొకటి తెలియదు కారణం తెలిస్తే కార్యం తెలియదు ఎందుకంటే కారణం వేరు కార్యం వేరు కాబట్టి ఒకటి కారణం వేరు కార్యం వేరు అయినప్పుడు ఒకటి తెలిస్తే మరొకటి తెలియడము అనేది ఉండదు కాబట్టి అప్పుడు నీ ఆలోచన కరెక్టే అవుతుంది కానీ కార్యము వేరు కాదు అదేంటున్నారు అన్యత్ కారణాత్ కార్యం కానీ అలా లేదు నేవం కారణాత్ కార్యం అన్యత్ నా కానీ ఆ విధంగా నువ్వనుకున్నట్లుగా కారణం కంటే భిన్నంగా కార్యము లేదు తర్వాత దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే చాలా మౌలికమైనటువంటి విచారణ ఈ విచారం చేయాలి మనిషి తప్పనిసరిగా ఈ విచారం చేయాలి ఈ విచారం చేసిన వాళ్ళు దీన్ని వంట పట్టించుకున్న వాళ్ళు కృతార్థులైపుతారు సంసార బంధం నుంచి విముక్తులు అయిపోతారు శరీరం ఈ విచారం లేని వాడికి శరీరం ఉండదు ఇప్పుడు మీరు మీరు చూడండి ఇప్పుడు ధునికంగా మోడర్న్ స్త్రీలు మోడర్న్ యువతులు ఊరికే మంగళసూత్రం అని తర్వాత మంగళసూత్రం అవసరం అనుకోండి పుస్తల త్రాడని దానికేమో కాసుల పేరని వర్ధానం అని కంటి అని ఇలా పెట్టుకోవాలి మోడర్న్ యువతలు అలా పెట్టుకోరు మోడర్న్ యువతలు ఎలా ఉంటారంటే ఒక సన్నటి గోల్డ్ చైన్ విత్ లాకెట్ నెల వేసుకుని వెళ్ళిపోతారు అంటే మోడర్న్ సపోజ్ మోడర్న్ యువతి లైట్ అండ్ ఫ్యాషనబుల్ డ్రెస్ విత్ ఏ గోల్డ్ అండ్ చైన్ విత్ ఎ లాకెట్ షీ విత్ అండ్ బ్యాగ్ వ్యాలిటీ బ్యాగ్ షీ వాక్ అన్న మన ప్రాచీన పద్ధతి ప్రకారంగా ఒక ఏడు తొమ్మిది గిజాలు పట్టు చేయడం ఒకటి కట్టుకుని కంటి పట్టు చేయడం ఒకటి కట్టుకుని కాసుల పేరు కంటే వంచీలు వాహనం పెట్టుకుని బయలుదేరారు అనుకోండి ఎవరు హూయింది ఫ్రీ చూడ్డానికి వీరే శోభగా ఉన్నా ఆ ఫ్రీడమ్ ఎవరికి ఉంది మడని ఉంది ఎందుకంటే ఏది ఆభరణాలు ఉన్నాయి అర్థం ఉందా ఇదో ఒక శోభ కోసం ఒక సింపుల్ ఆఫరణం ఒకటి వేసుకుంటే సరిపడుతుంది ఐదు రెండు వేల లాగేసాడు కొన్ని కొన్ని లాగేస్తే లాగేసాడు ఇప్పుడు వాళ్ళ వెనకాల పరిగెట్టాల్సిన పోలీసులు పనే లేదు మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఇంకోటి రెడీమేడ్ ఉంటే ఇంకోటి కొంపు ఆ లాకెట్లోనూ లాకెట్ అనే అంటారు కదండి దాన్ని దాని లోపల లాకెట్ దాని లోపల కొద్దిగా ఖాళీ ఉంటుంది ఇది ఓకనేది చిన్న ఖాళీ ఉంటుంది దాంతో చిన్న పసుపు కొమ్ముక్క దాని లోపల పెట్టిస్తే మంగళసూత్రం వేస్తుంది భావనే ప్రధానం అదే మంగళసూపం అయిపోయిందంటే ఇహం పరం రెండు సేపులు అయితే ఫ్రీడమ్ వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు కాబట్టి ప్రతి అంశంలోనూ కూడా ఫ్రీడమ్ అన్నది అది అనుభవైక కారణ బుద్ధి కారణ బుద్ధి ఉన్నవాడికి ఉన్న ఫ్రీడమ్ కార్యబుద్ధి ఉన్నవాడికి ఉండదు ఇప్పుడు కారణ బుద్ధి ఉందనుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి పది మైళ్ళు దూరం వెళ్ళాలి వెళ్లాలంటే సైకిల్ వెళ్ళిన కలి కూర్చొని వెళ్ళచ్చు మోటార్ సైకిల్ వెళ్ళొచ్చు ఆటో మీద వెళ్ళొచ్చు కార్లో వెళ్ళొచ్చు బస్సు మీద వెళ్ళచ్చు ఆఖరికి ఎగిరి ఎవరైనా బతుకుపోతే బతుకుపోవచ్చు ఎలా వాళ్ళు అక్కడికి వెళ్లవే ముఖ్యం కానీ నేను నా కార్లో డ్రైవర్ డ్రైవ్ చేసినప్పుడు ఆ స్టేటస్ లో వెళ్లాలి ఒకడు అనుకున్నాడు అనుకోండి మా మిత్రుడు ఒక ఆయన ఉండి ఎక్కడ కూడా వెళ్లాల్సి వచ్చింది పదపోదాం అన్నాను పదపోదా అంటే ఏది కారు రాలేదు కదా అండి కారు ఏముందా టైం అయిపోతుంది అక్కడ మనం టైంకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇది కారు గురించి వాడు ఏంటో ఏమైందో అది కార్ ఏదైనా టైర్ పంచర్ అయిందో ఏమైందో రాలేదు ఎటో ఆటో చేసుకుని వెళ్ళిపోదాం లేకపోతే రిక్షా మీద వెళ్ళిపోతాయి ఆ బస్సు ఉంటుంది బస్సు మీద వెళ్ళిపోదాం అంటే ఆయన ఏమన్నా తెలుసిన మనం షాన్కి తగతి బస్సు మీద వెళ్దాం షాన్ షాన్ అంటారా అండి షాన్ అంటారు అలా కాదా రిక్షా మీద వెళ్లాలంలో తప్పే ఉంది రిక్షా వాడికి పది రూపాయలు ఇవ్వచ్చంటే కాదు మనం అక్కడికి వెళ్లి చోట ఒక స్థానానికి వెళ్తున్నాం అక్కడ మరొక పెద్ద పెద్ద వాళ్ళు మనం ఈ తీసుకుంటే రిక్షాల నుంచి వాళ్ళు చూసినట్లయితే అమర్యాదగా ఉంటుంది అదే మర్యాద ఆ విధంగా నడవు అవుతుంది అవును ఆ విధంగా నిర్ద కొంచెం పక్కన దిగి వెళ్దాం వద్దు నడిచి వెళ్తే నడిచి వెళ్లినా షాన్కి భంగం అంటే ఏదో రకంగా ట్రాన్స్పోర్టేషన్ కాదు ముఖ్యం అక్కడ అక్కడ కార్యబుద్ధి మనిషికి ఫ్రీడమ్ ఉండదు కాబట్టి ఎప్పుడు తర్వాత ఇంక దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే మీరు కార్యబుద్ధిలో ఉన్నంత కాలం రాగద్వేషముల పట్టు నుంచి మీరు బయటపడలేరు కారణ బుద్ధిలో పడిపోయారనుకోండి రాగద్వేషాలు ఉండవు ఆఖరికి వాస్తవంలో జగత్తంతా ఒకే ఒక ప్రాణము ఇందులో నావాడు పరాయి అనే భేదమంతా కార్యబుద్ధిని ఇచ్చా బుద్ధి ఉన్నది ఒకే ఒక ప్రాణశక్తి ఏక జీవవాదం అంటారు నేను చెప్పాను ప్రశ్నోపనిషత్తులు ఉన్నప్పుడు చాలా చెప్పాను ఉన్నది ఒకే ఒక ప్రాణశక్తి ఇది కొడుకండి తండ్రి అనండి భార్యనండి భర్తనండి ఏ పేరు మీరు పెట్టినా ఉన్నది ఒకే ఒక ప్రాణశక్తి అది కారణ బుద్ధి అప్పుడు మానవీయ సంబంధాలు ఉన్నాయో వీటిల్లో ఉన్నటువంటి గాంధీ ప్రదేశాలు ఇప్పుడు మానవీయ సంబంధాలు ఎలా ఉంటాయంటే చిత్రం ఏంటంటే మానవులు ప్రేమను అంతారు పైకి ఆర్గ్యుమెంట్ షేక్ కోసం ప్రేమను అంతాలు ఈ సంబంధాల్లో కేవలం ప్రేమ ఉండదు రాగము ద్వేషము రెండు ఉంటాయి ది ద్వెషన్ లవ్స్ అండ్ హేట్స్ సైమిల్టైనియస్లీ ఇప్పుడు కొడుకున్నాడు అనుకోండి ఇప్పుడు తండ్రి కొడుకుల రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఇచ్చే లవ్ హేట్ రిలేషన్షిప్ నిజంగా కాబట్టి రాగద్వేషపూర్ణమైన రిలేషన్షిప్ ఉంటుంది ఐ లవ్ యూ అండ్ ఐ హేట్ యూ మార్నింగ్ లో ఆఫ్టర్నూన్ హేట్ ఈవినింగ్ లో మళ్ళీ గేమ్ ఎర్లీ మార్నింగ్ హేట్ అలా అది నడుస్తూ ఫ్లిప్ ఫ్లాప్ నెవర్ ఎ సింగిల్ థింగ్ కాబట్టి వీడు ఊర్జ ప్రేమ ప్రేమను అంతా తప్పిస్తే అది ప్రేమ కాదు ఇచ్చే ద్వంద్వం ఈ స్కాట్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ ది అపోజిట్ ఆ అడకత్తెరలో చిక్కుకుని ఉంటాడు రాగము ద్వేషం కాబట్టి అదే మీరు కారణాల బుద్ధి తీసుకున్నారనుకోండి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ అంటే ఇ మానవీయ సంబంధములన్నీ కూడా కల్పితములు అండ్ కాలమునకు లోబడి ఉండేటువంటి సత్యము ఒక్క ప్రాణశక్తి హిరణ్ జగన్ గురి సత్యము డిజినిటీ ఎలానిస్తే ఈ రిలేషన్షిప్స్ అన్ని కూడా కాలమునకు లోబడి ఉండేది ఇన్సిడెంట్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ విషన్ కంపాషన్ అండ్ లవ్ అలా ఉంది దీంట్లో రాగానికి తావులేదు ద్వేషానికి తావులేదు కంపాషన్ అండ్ లవ్ అంటే బాగా నడుస్తూ ఉంటుంది రిలేషన్షిప్ ఏనాడైతే మీరు రిలేషన్షిప్ను ఆ స్థాయికి తీసుకురాగలుగుతారో ఇంకే ఉంటుంది అండర్స్టాండింగ్ కంపాషన్ లవ్ అండర్స్టాండింగ్ ఏమిటంటే మీరు ఆ రిలేషన్షిప్కి పెట్టిన పేరు వాచారంభం వికార నామధేర్యం సత్యం కాదు సత్యం ఏమిటి ప్రాణ యూనివర్సల్ లైఫ్ ఎలోని సత్యం విచ్ ఈస్ ది కామన్ reality of all living beings and uh, who is ishvara that alone is the truth apudu inga raga dveshamula rakattaralo chikkuni prathaktheredu apudu kevalam compassion love dundey untadi adi maha kamahathuru karana buddhi lo jeevisthadi adi chaala avasaram karana buddhi lo undali so aa uh, kavite karyamu karanam kanta bhinnanga ledhu donuka ఒక ఆ ఒకటి తెలుసుకుంటే ఆ తెలుసుకున్నదేదో కార్యమైతే సారీ ఆ తెలుసుకున్నది ఏదో కారణమైతే ఇంకా కార్యాలని వేరే తెలుసుకునేది ఏమీ లేదు ఆల్ కార్యక్టివ్లీ నో తెలిసిపోతాయి ఎందుకని అవి కారణం కంటే భిన్నంగా అంతే ఓ అలాగే ఇంకా ఎవరన్నా వచ్చి నేను పెట్టుకున్న ఆభరణం మీరు చూశారా అని అడిగారనుకోండి ఏంటి మీరు ఏంటో చేశారు మీ ఆభరణాన్ని బంగారంతో చేసిందేనా ఆ చేసింది బంగారంతో చేసింది అయితే ఇంటికి చూసినట్టేలేని చెప్పి చూడచ్చు మీకు ప్రత్యేకంగా చూడవచ్చు అది ఏమిటి చూసి బంగారం ఏదైనా ప్లాటినం అయితే చెప్పండి చూడొచ్చు ఇప్పుడు మా దగ్గర ప్లాటినం ఆభరణాలు కనుక మీరు ప్లాటినం ఆభరణం అంటే ఇట్ ఇస్ వర్త్ సీమ్ అంటే ప్లాటినం కాదు ఏం బంగారం బంగారం అయితే మాకు తెలియదు ఏముందండి నేను చూసినట్టే మీకు గురించి తప్పలేదని చెప్పచ్చు లేదని మహమాతంగా చూస్తే చూడొచ్చు కానీ దానిపై చూడాల్సిందండి ఏముంది బంగారం అంటే మనం తెలియదు బంగారమా కొండ తెచ్చామంటే స్పెషల్ కొండ స్పెషల్ కొండ అంటే మీరు మట్టితో చేసిన కొండ మట్టితో చేసిన కారణం కంటే భిన్నంగా లేదని నువ్వు కొట్టి పారేసేవే మరి లోకం వ్యవహారం ఎలా ఉంది కథంతరిహి ఇదంలోకే లోకంలో ఇది ఇదం అంటే ఇది ఇది వ్యవహారం ఇది వ్యవహారం ఎక్కడి నుంచి ఎలా ఎలా కుదురుకుంది ఏంటా వ్యవహారం ఇదం కారణం అయం అస్య వికారని వ్యవహారం ఆ వ్యవహారాన్ని అభినయం చేత భాష్యకారులు దాన్ని యాక్టి ఎలా ఎక్ట్ చేస్తారంటే ఇదిగో మట్టి కారణము ఆ మట్టికి ఇది వికారము అదేమస్తే వికారము మట్టి కారణం మట్టి మట్టి తెలుసు కదా నీకు తెలుసు ఆ మట్టి ఉంది అది కారణం దాని నుంచి పుట్టిన వికారం ఇదిగో ఘటం ఇది లోక వ్యవహారంలో మెయిన్ పాయింట్ ఏమిటంటే కారణం కంటే భిన్నంగా కారణము స్వతంత్రమైన సత్తను కలిగి ఉన్నది ఇది లోక వ్యవహారం మనం నెక్లెస్ మనం బంగారం ఇచ్చాం కష్టసాలకి అతను మనకి నెక్లెస్ ఇచ్చాడు అంచేతనే అతనికి మజూరిగా వెయ్యి రూపాయలు ఇచ్చాడు మనం ఇచ్చిన బంగారమే మనకి ఇచ్చాడు ఏమి కొత్తగా ఇచ్చింది లేదన్నప్పుడు అతనికి మనం ఈ మజూరి ఏమి ఇవ్వడం అతను మనకి కొత్తది ఇచ్చాడు మనం ఇచ్చింది కాకుండా ఇంకొకటి ఇచ్చాడు సంథింగ్ అదర్ దాన్ వాట్ వి గేవ్ వి గేవ్ మనం ఇచ్చిందే మనకి ఇచ్చినటు అతనికి ఇవ్వడం ఎందుకంటే మన చేతిలో నేర్చు పెట్టుకుంటే మన మంచింది కదా సంథింగ్ న్యూ ఇద్దరు కాబట్టి అంచేతనే మజూరీ కూడా ఇచ్చాను అంచేతనే అతను డిమాండ్ కూడా ఇచ్చాడు మజూరీ ఛార్జెస్ డిమాండ్ ఇచ్చేసాడు ఇదోటి మీరు ఈ కారణం కంటే భిన్నంగా కార్యం అనేది లేనేలేదు నేను ఇచ్చింది కారణం అయితే నాకు వచ్చింది కూడా కారణంగా అయితే మరి ఇంక మధ్యలో అతను పదిహేను రోజులు పెట్టుకుని దాని ఐదు వర్క్ చేసి ఏదో చేసాడు మరి దాని మధ్య ఏంటి అని ఒక శంక అంటే లోక వ్యవహారాన్ని దానికి ఏదో వ్యవస్థ కల్పించాలి కదా అంటే అడిగి వాడి యొక్క ప్రశ్నడికి వాడి యొక్క తాత్పర్యం ఏంటంటే లోక వ్యవహారము సత్యము నువ్వు దాన్ని ఆ సత్యాన్ని నువ్వు కాదనేటువంటి మాట మాట్లాడుతున్నావు అని వారి యొక్క శంక దానికి సమాధానం ఏం చెప్తారంటే ఎప్పుడూ కూడా చూడు నీ ప్రయోజనం సిద్ధించటానికి వ్యవహారం సత్యం కానక్కర్లేదు వ్యవహారం సత్యం కానక్కర్లేదు నీ నెలలో పెట్టుకుని ఎంజాయ్ చేయటానికి నెక్లెస్ సత్యం కానక్కర్లా అది నెక్లెస్ అనే బుద్ధి సరిపోతుంది అల్టిమేట్ గా అది నెక్లెస్ అది మెలో పెట్టుకుంటే నాకు మెల్లలో బాగుంటుంది చూడడానికి బాగుంటుంది సమాజంలో నా స్టేటస్ పెరుగుతుంది అని బుద్ధి మీదే ఆధారపడి మొత్తం వ్యవస్థంతా బుద్ధిని బట్టి వచ్చింది ఆ భావనను బట్టి వచ్చింది తప్పిస్తే భావన తప్ప ఇంకేమీ లేనేలేదు ది ఎంటైర్ ఫ్యాషన్ వరల్డ్ ఇట్ ఇస్ స్క్వేర్లీ రెస్ట్ సాన్ ఇమాజినేషన్ ఆ ఇమాజినేషన్ తప్ప మరొకటి లేనే లేదు అల్టిమేట్ గా భావన కాబట్టి నెక్లెస్ మెల్ల నెక్లెస్ ఆభరణము దాన్ని మెల్ల వేసుకుంటే శోభగా ఉంటుంది అది మంచిది అనే ఇమాజినేషన్ తోటి నీకు బాగా అయిపోతుంది దానికోసం నెక్లెస్ సత్యం కానక్కర్లా సినిమాకి వెళ్ళారు ఎంటర్టైన్మెంట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్ చేశారు ఎంజాయ్ చేశారు ఆ సినిమాలు చూపించడం సత్యం కావాలండి అలాగే అవ్వక్కర్లా ఎంజాయ్ చేయడానికి సత్యం కావక్కర్లా కానీ ఆ చూస్తున్న దసేపు సత్యంలా కనపడితే చాలు అదే జరుగుతుంది కాబట్టి ఇది లోకం వ్యవహారం సిద్ధింపజేయటానికి అంటే వ్యూ హావ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లీను లోక వ్యవహారానికి ఒక గతిని కల్పించాలి యూ హాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ హట్ ఇస్ హ్యాపినింగ్ అని అట్ దానికోసమని మేము కార్యము సత్యము అని చెప్తాము అని పూర్వపక్ష అంటే శంకర్లు అంటున్నారు అలా చెప్పక్కర్లేదు మరి అలా చెప్పాలి శృణు శృణు అంటే అహిప్రాయటంటే కొంచెం వినడం అలవాటు చేసుకోవాలి ప్రతిదీ మీ అనుభవాన్ని పెట్టి నిర్ధారణ చేసేసి జగత్తు సత్యం కుండ సత్యం నెక్లెస్ సత్యం అలాగంటే పిచ్చి ధోరంలో పడిపోకు నీ అనుభవాన్ని బట్టి నువ్వు చేసే నిర్ధారణ సరికాదు కొంచెం విననం అలవాటు చేస్తుంటే తెలుస్తుంది నెక్లెస్ సత్యం కాకపోయినట్టునే అన వేదన పాడ వాడి దగ్గర నువ్వు పదిహేను వందల రూపాయలు మంజూరు ఇచ్చి తీసుకొచ్చాను మీరు సత్యం కాదంటారేంటి నేనేం పిచ్చాలో అని అనేసి దాన్ని తులసిచ్చేయద్దు వినవడాను చూడ వింటే హూ నోస్ నీకు సత్యం గోచరించవచ్చు ముందే త్రోసిపుచ్చేస్తే నేను ఎప్పుడో నన్ను ఎవరో అడిగాను అడిగితే నేను ఐ వాజ్ ఎవసే నేను ఇంకా ఆన్సర్ చెప్తుండగానే దీ అదర్ తెలుస్తారు గెహమెంట్లీ ప్రొటెక్ట్ నో నో నో అది ఎలా నేను స్వామి హాకన్ఫ్యూస్ అయ్యారు అక్కడ ఓకేనా మా క్షమా చేద్దామా కొంచెం మీ మనస్సుకి కష్టం కలిగి ఉన్నట్లయితే నేను నేను ఆ మిత్రింగ్ వాటా ఇస్తాడు నా ఎపాలజైస్ ఫర్ వాటా ఇస్తాడు ఇంక నేను చెప్పి ఇదే ఉండదు అయితే పది మందిలో జరిగిన సంభాషణలో ఇంకొక దర్శనలు ఇచ్చే స్వామికి మీరు చెప్పవలసి ఉండదు నేను ఐ వాంట్ టు నో ఇట్ క్లీస్ ట్యాక్ అని అంటారు అని ఇంకో అరగన్ మంది ది జాయిన్ ద ఫారెస్ట్ నో నో నో స్వామి యూ వాంటెడ్ టూ టెన్ క్లీస్ ట్యాక్ నేను మరో సందర్భంలో చూస్తాను ఇంకా నో ఏం అని శుభము వినేందుకు ముందు తయారీగా ఉండాలి వినడానికే మీరు సిద్ధంగా లేకపోతే ముందే ధోర కట్టుకుంటే ప్రొటెస్ట్ అనే ఒక డోరను ముందే కట్టేసి కూర్చుంటే దీనే భాగ్యనే లేకుండా పోతుంది కాబట్టి కార్యం లేకపోవడం ఏంటంటే మేము కొండతో కాసు తాగుతున్నాం నీ ఇల్లు తెచ్చుకుంటున్నాం పెట్టుకుంటున్నాం నెక్లెస్ తోట ఏమో పెట్టుకుంటున్నాం లోకాలు పెట్టుకుంటుంది కార్యం లేకపోవడం ఏంటి ఏం మాట అలాగా అద్దుపడద్దు శృని చెప్తున్నారు అలా చెప్పడంలో ఆ రకమైన ఒక సందేశం ఉంది తర్వాత వాచారం వాచాలంబనమిత ఈ ఘటమనేది వాచారంభం ఆరభ్యత ఇారంభణం ఆరంభించబడేది ఈ ఘటం అనేది ఒక కాలంలో ఒక వస్తు రూపంగా ఆరంభించబడ్డది ఏమీ కాదండి వాచ ఆరభ్యత అది వాస్తుతో ప్రారంభించప్పుడు ఒక పాట ఉంది చాలా ఇంట్రెస్టింగ్ పాట ఆ పాట నాకు గుర్తుంటే బాగుందని అనుకుంటాను మర్చిపోయాను ఆ పాట ఏంటంటే హిందీ పాట ఆ పాట ఐదు నిమిషాలు ఉంటుంది పాట చాలా అందంగా క్యూన్ గట్టి పాడతారు హం ఖీర్ ఖాయంగే హం ఖీర్ ఖాయంగా ఖీర్ బనాయంగే హం ఖీర్ ఖాయ దూధ చావల్సే బనా ఖీర్ బనాయంగే హం ఖీర్ ఖాయంగా అని ఐదు నిమిషాలు పాడతాం ఈ పాట అంతా పాడేప్పటికీ ఎంత ఖీర్ తిన్నట్టు అవుతుంది ఏమేమి అయిపోయిందండి మాట అయిపోయిందా అవే పర్వాలేదు వచ్చారు లేచి తెలిసి రాడు క్షీరే అంటే ఇప్పుడు ఈ క్షీర్లు మరింత వాగాలంబనం ఇచ్చేక ఈ క్షీర్ని సేవ దాచి వస్తే అలంబనం ఇంకా మరి ఏం లేదు వస్తువు ఏం లేదు అక్క ఘటము వచ్చలేదు నెక్లెస్ వచ్చలేదు నెక్లెస్ లేకపోవడం ఏంటంటే అయ్యో తెలివితేట లేకపోతే అలాగే ఉంటుంది నెక్లెస్ కాదని బంగారం అది బంగారం అది నెక్లెస్ అని అవలెత్తారు మీకు బంగారం అది మరి అయ్యో మీకు బంగారం కాదండి మీరు అనలేదు కదా అనలేదు కదా అవును వద్దా అవి మరి నెక్లెస్ వాగా ఆలంబన నెక్లెస్ నెక్లెస్ అంత ఉండటం అంటే అంటూ తృప్తిగా ఉంటుంది అంటే అలా అంటూ నిన్న ఒక డాక్టర్ తోటి ఆస్ట్ ఆస్మా ఏటో ప్రతిదానికి ఆత్మా కూడా హార్ట్ అటాక్ కూడా బ్రెయిన్ ఫీవర్ కూడా ప్రతిదానికి ఒక్కొక్క చేపమందు ఏటని అడిగారు డాక్టర్ గారిని ఒక పెద్ద డాక్టర్ గారిని ఆత్మా స్పెషలిస్ట్ని అడిగారు చేప మంది ఏటాపంది ఏటను అడిగితే చూడండి చేపమందు మందు అయితే దాన్ని ఆ మందు ఏటో దాని సమాచారం అంటే చెప్పి పేషెంట్ తీసుకోవాలి పేషెంట్ ఇంటర్నేషనల్ పేషెంట్ తీసుకోవచ్చు ఇండియన్ పేషెంట్ తీసుకోవచ్చు అది దాని రహస్యం పిరికిల్లో ఉంది ఇప్పుడు అది ఆ పిరికిలు ముక్ చేస్తే ఆ రహస్యాలతో పేటెంట్ మీరు చేసేస్తే నోబెల్ ప్రైజ్ వస్తుంది చేపముందు ఆత్మాకి అది ముందు అని మీరు యుక్తియుక్తంగా శాస్త్రీయమైన పద్ధతి అవుతుంది అది చేసేస్తే మీరు ప్రైజ్ వచ్చేస్తుంది ఈ గోట్ గట్టి నోబుల్ ప్రైజ్ డైజెన్ టు డూ దాట్ అదార్థం దాని మీద ఒక ప్రశ్న వేశారు మరి ఇంతమంది ఎందుకు వస్తున్నారు దాన్ని డాక్టర్ చెప్పాడు అదే ఒక ప్రశ్న కింద మేము కన్సిడర్ చేయమని చెప్పాడు జనాన్ని సంక్షేమం ఇది ఎలక్షన్ కాదుగా డెమోక్రసీ కాదుగా అలా ఉండదు సైంటిఫిక్ ఇష్యూస్ లో మనం మాట్లాడేప్పుడు ఎంత జనం పార్టిసిపేట్ చేశారన్నది ఇది ఎలక్షన్ కాదు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పనని చెప్పాడు హీజ్ రైట్ ఓకే అప్పుడు ఇంకొక ప్రశ్న ఏమిటంటే అది కొంతమందికి తగ్గుతోంది కదా దాన్ని మాట్లాడతాం ఓకే దీస్ ఐదు ఆన్సర్ అతను ఉన్నాడు అతను చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆత్మావ్యాధి అది ఆ వ్యాధి అంత పెయిన్ఫుల్ అదే దాన్ని మనం అట్లేదు క్యాన్సర్ కంటే కూడా క్యాన్సర్ అంటే వారికి భయం ఎక్కువ అంటే భయం కాంపౌండ్ అది ఆత్మా కలిగించినంత పెయిన్ అని అది కలిగించదు ఆత్మావ్యాధితో కొద్దిపాటి ఆత్మాతో కూడా పీడించబడేవాడు వాడి వారి మానసిక స్థితి ఎలా ఉంటుందంటే మనం చచ్చిపోదామనిపిస్తుంది దిస్ సూయిసైడల్ టెండెన్సీ అధికమవుతుంది ఎందుకంటే శీతకాలం వస్తుందంటే భయం చల్ల గాలి పడిందంటే అతనికి గాలి పెంచుకోలేడు చాలా సఫర్ అయిపోతూ ఉంటాడు తన తన సఫర్ అయిపోతే ఇంట్లో వాళ్ళందరినీ హింస పెడుతూ ఉంటాడు అది తగ్గదు దాంతో ఈ వ్యాధి మనం గురిగిపోయాము మనకి ప్రారంభం బాగలేదు అని నిరా నిరాశ నిస్పృహల్లో పడిపోతాడు సూయిసైడ్ చేసుకుంటే మంచిదనే అంత లెవెల్ దాటా కూడా మనిషిని ఇట్ పుషస్ ది పర్సన్ టు ది ఆ స్థితిలో ఉంటాడు ఆ స్థితిలో ఉన్నవాడు ఆ మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే మునిగిపోవడానికి సిద్దంగా ఉన్నవాడికి నీళ్లలో మునిగిపోతున్న వాడికి ఒక బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఒక గడ్డి పడక దొరికితే అని పట్టుకుంటాడు పట్టుకుంటే తేల్తామేమో అనేటువంటి ఒక ఆశతో ఒక గడ్డి పడకను పట్టుకుంటాడు వీళ్ళందరూ ఆ విధంగా వస్తారు వాళ్ళు డెస్పరేట్గా ఉంటారు కనుక తగ్గుతుందేమో ఆశతో వస్తారు తర్వాత లెటర్స్ టేక్ ఛాన్స్ అనే ఒక యాటిట్యూడ్ ఒకటి హ్యూమన్ మైండ్ లెటర్ రైట్ వాట్ విల్ లూజ్ ఇది ఎలాగంటే ఈ థ్రో ఏ హుక్ ఇఫ్ ఇట్ క్లిక్ హోల్ మౌంటైన్ విల్ కమ్ టు యూ ఇఫ్ డజెంట్ క్లిక్ విల్ లూజ్ ఎ హుక్ వాట్ ఎ విత్ డీ అనే ధోరణిలో మానవ స్వభావం ఆ రకంగా పనిచేస్తుంది దే ఫోర్ దే ఆర్ ఆల్ మేకింగ్ ఎ ట్రయల్ దే ఆర్ డెస్పరేట్ అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ సొల్యూషన్ వాళ్ళని మీరు తలబిందులుగా మీరు జపం చేయడానికి తగ్గుతుందంటే వాళ్ళు ఆ పనిచేసేస్తారు హీఈస్ డెస్పరేట్ కాబట్టి ఆ బేసిస్ మీద కొంత సైట్ హీలింగ్ అన్నట్టుగా కొంత తగ్గినట్టు తప్పిస్తే అది వాస్తవంలో తగ్గేదేమీ లేదు అని ఆ డాక్టర్ వాటి దేవుడ్ బీ సమ్ మీనింగ్ ఫుల్ ఆర్గ్యుమెంట్స్ ఎగెనిస్ట్ దిస్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ బట్ హీ హ్యాజ్ హీజ్ ఓన్ సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ సో నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక హ్యూజ్ సెటప్ ఉంటుంది ఆ సెటప్ అంతటి మూలం ఇమాజినేషన్ తప్పించే ఉండదు ఆఖరి అతను తెలిసింది ఏంటంటే ఈ చేప ముందు అనేది ఇది కేవలము ఇమాజినేషన్ తప్ప ఒక మాస్ హిస్టరిక్ ఇమాజినేషన్ తప్ప మరి కాదు అని తెలిసే ఈ జగత్ అలా మనం అందరం దాన్ని అలా ఇమాజిన్ అలవాటు పడి ఉంటాం గనక స్వాతి సత్యం అనిపిస్తోంది వాస్తవంలో వాదాలంబనం ఇచ్చేటప్పుడు or a language. A language, it flows and it keeps it flows an imaginary structure. For Mahatma's life, we have to say that Mahatma's life is a very important thing. Mahatma's life is a very important thing. Mahatma's life is a very important thing. Hinduism is a very important thing. We are not talking about the human being. We create with our own words We create a verbal world. very okay, separate, we discuss to different dangers, where we will discuss often may not stand either, but once again we go to our trading Diana for example together then we use it for many years, after working ourued deshicions the people during the relationship to different ages together are probably allowed to din only two months you can discuss, two months you should consider in two different intentions then Malaysia will take one and... and the idea he chooses to contribute and finds those believers family to discuss the Malayama and He dis specification to learn, at the Guru is a swear the whole thing appears to be a very real, solid, thing. mathematically, there is value, that really is not enough. If we would have rise to the Forum, we'd really contribute. This one is not enough, certain terms are those only. Even if the audience does, Antán Pearl hat and seldom Ron닝 in theárik Th practice, you can't imagine – we'll know later on. We'll tell Y летinays come, and break him down, and break him down. овал to come to walk his knees and discuss hisenza, అంతా ఇమేజన్ ఇష్టం సపోజ్ మీరు ఒక మూడు గంటలో నాలుగు గంటలో క్రికెట్ గురించి రెస్ప్రెస్ చేస్తారనుకోండి అదినే ఒక మహాసత్యం లాగా మహాకృష్ణ అక్కడ ఏమి ఉండదు కాబట్టి ఎక్కువ మాట్లాడితే ఆ మాటలు దే క్రియేట్ ఎ వరల్డ్ లాంగ్వేజ్ క్రియేట్స్ మెంటల్ వరల్డ్ సో మచ్ సో దట్ స్టార్ట్స్ అపీయర్ ఇంగ్ రియల్ బట్ ఇట్ ఈస్ నాట్ రియల్ ఇట్ ఈజ్ ప్యూర్లీ ద క్రియేషన్ ఆఫ్ వరల్డ్ వగాలం మనం ఆకం ఇచ్చాం అంచేతనే సపోజ్ మీరు దాని గురించి మాట్లాడడం మానేసాడు అనుకోండి యూజ్ మినిమం లాంగ్వేజ్ ఆన్స్ అబౌట్ ఇట్ ఆర్ సమ్ మోనో సిలబల్స్ ఏమైనా మాట్లాడారు అనుకోండి అప్పుడు అది అంత భయంకరమైన ఇష్యూలో ఉండదు ఇట్ ఈస్ ఇన్ ఇస్ ప్లేస్ మనం చేయాల్సింది ఏదో చేస్తాం వీరుంటే వెళ్దాం లాగే మానేస్తాం విధమైన ఇష్యూ కాబట్టి ఎందుకంటే మనకి తెలియకుండానే మనం ఈ వెర్బల్ వరల్డ్ ని క్రియేట్ చేసుకుని దాంట్లో బతికేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే మనం క్రియేట్ చేస్తుంటాం ఒక విద్యార్థి వచ్చాడు నా దగ్గరికి వచ్చానాడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను కాలేజీకి వెళ్ళడం మానేశాడు క్లాసెస్ అటెండ్ చేయడం మానేశాడు మూడు నెలల నుంచి పరీక్షలు మొదలవుతాయి ఇంకో నెలలో పరీక్షకు వెళ్తామంటే రాయనంటారు ఎందుకు అంటే నాకు ఇక్కడ బీటెక్ నాకు నా ఒంటికి పడబడి నేను ఆస్ట్రేలియాలో బీటెక్ చదువుతానంట అంటే నీకు సీట్ ఏది వచ్చిందంటే ఇంకొక ట్రై చేస్తానంట ఏదంటే వాట్ ఈజ్ ఎవరి ప్రాబ్లం అంటే అడిగాడు ఇక్కడ బీటెక్ లో మదర్ చేసి వ్రాయాల్సింది ఎక్కువ ఉంటుంది ఆబ్జెక్టివ్ తక్కువ ఉంటుంది ఆస్ట్రేలియాలో అయితే ఆబ్జెక్టివ్ ఎక్కువ ఉంటుంది మగప్ చేయడం తక్కువ ఉంటుంది నాకు ఆ మదప్ చేయడం నాకు చేత కాదు కాబట్టి అక్కడ నేను బాగా ఫ్లష్ అవుతాను ఇక్కడ ఫ్లష్ కాలేకపోతున్నాను అని ఏదైతే నేనున్నాను చూడు ఇక్కడ బీటెక్ చదవటం అనేది ఒకటి ఉంది ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అక్కడ వెళ్తే అదే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉంటుంది మొత్తం మీద నాకు అర్థమైనంతలో ఇక్కడ కంటే అక్కడ స్టాండర్డ్ ఒక శాతం ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇక్కడ అక్కడ ఒక శాతం రెగరస్గా ఉంటుంది కానీ తక్కువ రెగరస్గా మాత్రం ఉండదు నువ్వు డీటెయిల్స్ చెప్పేసి నువ్వు దాని మీద నువ్వు ఆర్గ్యుమెంట్లు చెప్పుకుంటూ పోతే నేను తలకైపోయింది తప్ప నేను చేయగలిగిందే ఉండదు బట్ నాకు ఏమనిపిస్తుందంటే వాట్ ది ఎగ్జామినేషన్ సిస్టమ్ దే ఇంటెక్చువల్ ఫస్ట్ ఎక్కడేమో దుక్కు దుక్కుంటున్నావు ఆస్ట్రేలియా వెళ్లిపోయి నేను మొత్తం బీటెక్ అంతా ఉద్దరించేస్తానంట ఆయన మార్క్స్ మీ పేరే అక్కడికి వెళ్ళిన తర్వాత అదేదో అక్కడేదో అక్కడ నేను చూశాను విద్యార్థులను కోర్సెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు క్రెడిట్స్ అని కోర్సెస్ అని వాళ్ళు నిద్రాహారాలు మాట కష్టపడతారు నేను చూశాను అదంతా అబ్జెక్టుకు ఈజీ గోయింగ్ అయితే అంతకంటూ కష్టపడిపోతున్నారు ఇక్కడా కష్టపడాలి అక్కడ కష్టపడాలి ఎగ్జామినేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉండొచ్చు కాబట్టి బేసిక్ ట్రూత్ అర్థం చేసుకుని మనం ఉన్నదాన్ని మనం ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం చేయాలి కానీ ఏదో ఒక మెంటల్ వరల్డ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాడు నాకు అదంతా ఆ నాకు వినిపిస్తుంది హీ ట్రైస్ టు కన్విన్స్ మీ అయితే అలా ఓకే యూ కెన్ కన్విన్స్ మీ బట్ కెన్ యూ కన్విన్స్ యువర్ శాన్స్ కాబట్టి ఎప్పుడు కూడా వాగాలంబనం మనం బతికి బతికి ఎలా ఉంటుందంటే వాగాలంబనం దానికి వాక్ ఆలంబనం తప్ప ఇంకేదీ లేదు నేనేమో ఇన్సూరెన్స్ చేశాను ఇప్పుడేమో ఈ వయస్సు ఉంది ఇక్కడ ఇల్లు కట్టాను అక్కడ పిల్లలు ఉన్నారు ఇది ఉన్నారు అది ఉన్నారని మనం అలాగే ఒక స్ట్రక్చర్ ఒకటి నిర్మాణం చేసి డిజైన్ బొమ్మ తీసినట్టుగా తీసి పెడతాం లైఫ్ అది అలా నడవద్దు అది ఎప్పుడో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం నడవదు అది జస్ట్ శాట సమ్ టైమ్స్ ఆ రీతి మీద టెలివేసి డాల్స్ అట్టర్లే అని అలా నడవద్దు మీరు ఊహ కూడా కాబట్టి అందుకేనే మీరు మీ భవిష్యత్తునంత ఆ వాదాలంబనం చేసి డోంట్ క్రియేటెడ్ మెంటల్ ఆ గర్బల్ వరల్డ్ హట్ క్రియేట్ చేయటం ఇప్పుడు నాకు యాభై ఐదు ఏళ్లు ఉన్నాయి నాకు ఇక్కడ ఆశ్రమం ఉంది నేనేమో అమెరికా వెళ్తాను వస్తాను ఇంత డబ్బు తీసుకొస్తాను అంత పని చేస్తాను నాకు పది మంది శిష్యులు ఉంటారు నాకు ఏదైనా రోగం వస్తే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తారు అడిగాలి అలా వర్కౌట్ అవ్వదు ఇది ఓన్లీ వర్కౌట్ లైఫ్ దాంట్ ఏవేవో భయాలు ఉంటాయి ఎవడైనా సమయానికి చేస్తాడో చేయడో ఆ భయాలు కూడా ఆ రకంగా వర్కౌట్ కావు నువ్వు దేని గురించి భయపడుతున్నావో అది మెటీరియల్ అవనే అవ్వదు నువ్వు అనుకోవడం తీరుకు ఎక్కడి నుంచి వచ్చిన స్థితి పడుతుంది అప్పుడు తెచ్చా లేదా ఎవరు ఇట్ ఓట్ వర్క్ లైఫ్ లైఫ్ ఇంతవరకు అలా ఎవరికీ వర్కౌట్ కాలేదు లైఫ్ ని దాన్ని తన స్వాధీనం చేసుకున్న మనవాడు ఓ రాముడు కాదు ఓ నలుడు లేడు ఓ కృష్ణుడు లేడు యువన్ వెంటు కాబట్టి నువ్వు డోంట్ క్రియేట్ అ వెర్బల్ వర్య లిమిటెలో డూ యువర్ డ్యూటీ శరణ ఈశ్వరుని శరణాగతి చేయి నీ డ్యూటీ నుంచి గీత చదువుకో జపం చేయకుండా ఏదైనా ఒక సాధన చేయి భజన్కరం అండ్ ఉన్నదాంతో సంతుష్టిగా ఎదురు చాలా సంతృష్టంగా ఉన్నదాంతో సంతృష్టిగా బతకడం నేర్చుకో హాయిగా నీ ఆత్మస్వరూపంలో ఉండే పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేయి ఇది రాజమార్గం ఇది వదిలిపెట్టి ఎవరో ఇమాజిన్ చేయవలసి క్రియేట్ చేసి దాంతో బతుకుతానంటే ఇది కూడా వాగాలంబన మాత్రం ఇకరా ఇక్కడ సందేశం మట్టికుండా కాదండి ఇక్కడ సందేశం జీవితానికి సంబంధించిన సందేశం మట్టికుండా ఉంటే దృష్టాంతం కోసం వికారామధేయం నామ ఇవ నామధేయం స్వార్థేయ ప్రత్యయ మరి ఈ వికారం ఏంటండి ఈ ఘటన ఏంటి వాగాలంబనం అంటున్నదే వాగాలంబనం మాత్రం మరైతే ఘట ఏమిటంటావు ఘటహ ఏమిటంటావు అది దానికి ఏమీ సత్తా లేదా అంటే లేదు మరి దాన్ని వటించి ఘట అటీక్ అంటే నేమ్ సేక్ నేమ్ సేక్ తప్ప మరేం లేదు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు పిచ్చుకుంటున్నారు ఏంటి పులి చింతల ప్రాజెక్టు మంచిగా చెత్తగా చేయాలా అలా చేయాలా లేడీస్ పులి చింతల ప్రాజెక్ట్ దేర్ ఈస్ నో పులి చింతల ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఆన్ ఆన్ దిస్ సైట్ ఇట్ ఈస్ నాట్ దేర్ పులి చింతలు తోటపల్లి అన్నదే నేమ్ ఇచ్చే నేమ్ అండ్ ఆ పేపర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటున్నారు డైలాగ్స్ విసురుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు ఇచ్చుకుంటున్నారు అక్కడ తోటపల్లి ఇద్దరు నీకు ఇద్దరే వాటర్ సోర్స్ వర్షాలు పడకపోతే అది ఉండదు వర్షాలు పడితే మీ ఎదరాకుల నేను